పరిషుతుడ మై మున్ రద్ద సశక్తి మంత్రుడ జీవంగల్ల తండ్రి నీకు సర్వాధికారైన తండ్రి నీకు సూత్రంలో చెల్లిస్తున్నాం ఇచ్చిన కాలం సమయం బట్టి దినంబట్టి వందనాలయ్య తండ్రి నీకు స్తోత్రం లేన రాణి బిడ్డ తొందరగా నడిపించండి వాళ్ళకున్న ఆటంకారాన్ని వచ్చిన పతక బిడ్డని దీవించండి ఆశీర్వదించండి బలపరచండి ప్రభావ మీరు అక్కడికే సిద్ధపరచుకోండి తండ్రి విషయానికి వందనాలు వాకింగ్ మీరు మమ్మల్ని తోలేసు ప్రభా మమ్మల్ని బలపరుస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభావ అడదిన ఆహారం మాకు విధానాన్ని బట్టి నీకు అంటే ఇంకా ఎస్ ప్రభుని బలమైన మాటలు చేత వాళ్ళని ఇంకా బలపరచండి ఆయన దీవించండి ఆశీర్వదించండి ప్రభుని రాకడా తిత్రులు సిద్ధపడాలి సంబంధించి తయారు చేయాలి ప్రభు రెండు శక్తిని భాగ్యాన్ని దా ఇచ్చేయండి మరి కుటుంబాలు ఎవరైతే మారలేదో ప్రభావ సంపూర్ణంగా మీరు మార్చుకోండి ఆయన వాళ్ళతో మీ స్వరాన్ని వినిపిపచేయండి ఇంకా బలపరచండి ఆయన సహాయపడండి అటకున్న దురాత్మ శక్తులు అంధకార శక్తులు గతించి వాళ్ళకు విడుదల ఇచ్చేయండి ప్రభు యశు ప్రభానికి వందల సంపూర్ణ రక్షణ మార్గంలో వాళ్ళకు నడిపించేది తండ్రి యేసు ప్రభ అనేక విషయాలు బోధించండి ప్రభ వాళ్ళకి ఇంకా బలపరిచడి దీవించండి ఆశీర్వదించండి వారి కుటుంబాలతో సంపూర్ణ రక్షణ మార్గం నడిపింపబడాలా అందక చీకట్లు గద్ధించండి విడుదల దచ్చేయండి యేసు ప్రభ నీ వంద నాలుగు ఆశీర్వదించండి యేసు ఈ రోజు యేసుప్రభ పాట పొందండి వాకింగ్ చేత మీరు మాత్రం మాట్లాడండి లేవా మమ్మల్ని బలపరచండి ఆయన ఇంకా దీవించి ఆశీర్వదించండి ఇంకా సేవనమ్మని బలంగా వాడుకొని రాకడకు సాక్షిగా మమ్మల్ని నిలబెట్టుకోమని నజడైన యేసు కృష్ణులు నడివెడుకుంటున్నాం తండ్రి ఆ ఏసు ప్రభువా నివే మహిమా నిరీక్షణ ఏసు ప్రభువానివే మహిమా నిరీక్షణ హల్లుయా hallelujah mahima nirikshan nive hallelujah hallelujah మహిమా నిరీక్ష నిసు ప్రభువా ని మహిమా నిరీక్షణ ఏసు ప్రభువానివే మహిమా నిరీక్షణ గొప్ప రక్షాన సిలువా శక్తితో తో కొసీ తి గొప్ప రక్షాన సిలువా శక్తి గీతివీ మహిమా నిరీక్షణానివే నిశ్చయముగ నిను మహిమా నిరీక్షణానివే నిశ్చయముగ నిన్ ఏభో జయో ప్రభో జయ హో ప్రభో జయ ప్రభో జయ ప్రభువా ని మహిమా నిరీక్షణ ఏసు ప్రభువా నివే మహిమా నిరీక్షణ నిత్యరక్షణ నిర తాముచేనా నిత్య రక్షణ నిరక్తముచే నాకినలే నిదానముని వేగా నిచయముగానే పొందుదును ఎనలే నిదానముని నిచయ ముగేదును ఏసు ప్రో జయో ఏసు జయ ప్రభో జయో ప్రభు జయ ఏసు ప్రభువాని నీవే మహిమా నిరీక్షణ ఏసు నీవే మహిమా నిరీక్షణ మహిమా నిరీక్షణ నీకృపతో నాకు నొ సగితీవి మహిమా నిరీక్షణ నీకృపతో నాకు నొసీతీవి ఏ నలో ఉన్నావు నిన్నే నేను నమ్ము కుందును ఏసు నో NINNE NENAMMU KONDUNUN ESU PRABHU JAYAHO ESU PRABHU JAYAHO ESU PRABHU JAYAHO ESU PRABHU JAYAHO ప్రభువా ని మహిమా నిరీక్షణ ఏసు ప్రభువా ని మహిమా నిరీక్షణ ప్రభువా మహిమాతో మరలావత్తువు నన్ను కొనిపోవా ప్రభువా మహిమాతో మరలావత్తువు నన్ను కొనిపోవా పరలోకమే నా దేశము మహిమలో నా పరలోకమే నా దేశము మహి చను ఏసు సదా ఏసు ప్రభు జయ హో నిదా ఏసు ప్రభు జయ ప్రభువా ని మహిమా నిరీక్షణ ఏసు ప్రభువా ని మహిమా నిరీక్షణ పూర్ణ రక్షన నీ శక్తితో తో తివి పూర్ణ రక్షణ నీ శక్తితో ప్రసాదించి తీ మహిమాకై నన్ను పిలిచితివి తివి సాదా నిన్నే పూజును మహిమాకై నన్ను పిలిచితివి ే పూజును ఎు ప్రభో జయో ఎు ప్రభో జయ హోం ఏసు ప్రభో జయో ఎు ప్రభు జయో ఎు ప్రభువా ని మహిమా నిరీక్షణ ఏసు ప్రభువా నివే మహిమా నిరీక్షణ హల్లే హల్ మహిమా నిరీక్షణ నివే హల్లే హల్ మహిమా నిరీక్షణ నివే ఏసు ప్రభువా నివే మహిమా నిరీక్షణ ఏసు ప్రభువా నివే మహిమా నిరీక్షణ హారు థ్యాంక్ యూ సిస్టర్ ప్రైస్ లో పరశురామే మన రాజ్యాన్ని తండ్రి ఏ సజానికి స్తోత్రం దేవా ఏ సుగ్రీ సజానికి వందనాలు తండీ దేవాన్ని ఎక్కి స్తోత్రం దేవా ఇక్కడ నేను ఆమెను ఇద్దరు ముగ్గురు మీరు ఉంటారు దేవా మా మందలం మీరు దిగండి దేవానికి స్తోత్రం దేవా మరి ఇక్కడ నీ ఆత్మ ఆరుపు దండి రక్త ప్రోషణ దండి దేవ వాక్యం ద్వారా మీరే మాతను మాట్లాడి నీ పరిశుద్ధాత్మ సహాయం మీరు మాకు దయచేసి దేవా దినమంతా మనందరినీ కాచి కాపాడిజీవలి గల నిలబడిన దేవానికి వందనాలు చెల్లిస్తూ మీరే మాతను మాట్లాడి దేవా మరి నీ యు యుద్ధమే దేవా. మీరు మా అతను మాట్లాడి నేను ఆమానికి స్థుతి ఘనత మహిమ కలువును గాక ఏస్తున్నాములో మీరే కార్యం జరించమని మీరు మా మాట్లాడమని ఏస్తు కృష్ణం తండ్రి ఆమె కీర్తనల గ్రంథం కీర్తనల గ్రంథం నూట అధ్యాయం నూట పంతొమ్మిదే మొదటి వచనం ఇక్కడ ఏమంటుండే యహోవ ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకున్న వారు ధన్యులు అంటుండి యహోవ ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకున్న వారు ధన్యులు అంటుంది దేవుడు ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకోవాలంట నడుచుకుంటే మన నిర్దోషంగా ఉంటే పలు ఎట్టుంటారంట నడుచుకున్న వారు ధన్యులు అంట నిర్దోషం అంటే ఏ దోషం లేకుండా నడుచుకున్న వారిని ఎంట్లుంటారంట వాళ్ళు ధన్యులుగా ఉంటారని ఇక్కడ అంటా ఉన్నాడు కాబట్టి నిర్దోషంగా ఉండాలంట ఏ దోషము లేకుండా ఉంటే దాని ప్రకారంగా నడుచుకుంటే మనం ధన్యులుగా ఉంటామని ఇక్కడ వాక్యం అంటా ఉంది ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకున్న వారు ధన్యులు ఆయన శాస్త్రంలోనూ గై కొనొచ్చు గైకొని నడుచుకోవాలంట ఆయన శాస్త్రంలో గైకొని నడుచుకోవాలంటే మనం ఏం చేయాలంట దేవుణ్ణి దేవుని కీర్తించి ఆరాధన చేయాలి ఆయన శాస్త్రంలో ఆ గాయకొనించి నడుచుకోవాలంట కాబట్టి ఇక్కడ అంటుండు శాస్త్రంలో గాయ కొనాలంట నడుచుకోవాలంట దాని ప్రకారం మనం జీవించాలి దాని ప్రకారం మనము ప్రకటించడము నేర్చుకోవాలి ఇక్కడ అదే అంటుండు ఇంకేమంటుండు పూర్ణ హృదయంతో ఆయనను వెతుకువారు ధన్నిలు అంట పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెతుకాలంట పూర్ణ హృదయం అంటే సంపూర్ణ హృదయంతో దేవుణ్ణి వెతుకోవాలి చాలా మంది ఏం అంటే ప్రార్థన చేసేటప్పుడేమో మనసు ఇక్కడ దూరం ఎక్కడో ఉంటది దేవుడు శరీరం మాత్రం ఉండి ఆరాధించేస్తాని దేవుడు మన మనసు మాత్రం ఎక్కడ ఉండి ఆరాధన కాబట్టి ఇక్కడ ఏమంటున్నట్టే పూర్ణ హృదయంతో ఆయనను వెతుకువారు ధన్యులు అంటారు దేవుడి మరి మన పూర్ణ హృదయంతో దేవుని ఏం చేయాలంట వెకాలంట సంపూర్ణ హృదయంతో దేవుణ్ణి వెతకాలని ఇక్కడ అంటా ఉన్నాడు ద్వితీయోపదేశకాండం ఆరు ఇరవై నాలుగు ఆరు నాలుగులో ఏమంటున్నట్టే ద్వితీయోపదేశకాండం ద్వితీయోపదేశకాండం ఆరు నాలుగులో ఏమంటుంటే ఇజ్రాయలు వినుము మన దేవుడైన యహోవా అద్వితీయుడవు యహోవా ఇజ్రాయలు వినుము అంటుండు దేనికిమంటుండే ధర్మ ఆయన ధర్మశాస్త్రము మరి ఏం చేయాలంటై కొని నడుచుకోవాలి కాబట్టి దేవుడు ఇక్కడ అంటా ఉండు వినుము మన దేవుడని యహోవా అద్వితీయుడవు యహోవా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ఇజ్రాయల్ అంటే మనమే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇంకేమంటుండు ఇక్కడ నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోనూ పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యహోవాను ప్రేమింపవాలను అంటుండడు దేవుణ్ణి అంటే ప్రేమించాలంట ముఖ్యంగా ఫస్ట్ దేవుణ్ణి మనము ప్రేమించాలి ఈ లోకంలో దేన్ని మనము ప్రేమించడానికి వీడు లేదు ఫస్ట్ దేవుణ్ణి ప్రేమించాలే ఇంకేమంటు పూర్ణ శక్తితోనూ నీ దేవుడని ఏవోవాను ప్రేమింపవలను నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటను నీ హృదయంలో ఉండవలను నేడు అంటే ఈ రోజు దేవుడు మనతో మాట్లాడత ఈ రోజు దేవుడు మాట్లాడుతుండూ ఈ రోజు కూడా మన దేవుడు మాట్లాడతా ఉన్నాడు నీకు ఆజ్ఞాపిస్తున్నా ఒక వాక్యాన్సరం అంట నడవాలంట దానికి అయికొని ఆ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకోవాలి కాబట్టి ఇక్కడ అంటా ఉండు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉంచి నీ కుమారులకు వాటిని అభ్యసింప చేసి నీవు నీ కుమారులకు వాటిని అభ్యాసం అభ్యసిం అభ్యసింప చేసి నింట ఇంట కూర్చున్నప్పుడు త్రవ్వను నడిచినప్పుడు పండుకొనినప్పుడు లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవాడ మాట్లాడవాలను ఈరోజు చేస్తున్నారు ఎట్లా ఎవరు చేస్తలేరు అసలు పెద్దవాళ్ళు ప్రార్థన చేయడానికే వాళ్ళకు టైం ఉండలేదు మనం ఎంతో టైము చాలా మంది వేస్ట్ చేస్తా ఉన్నారు పిల్లలకు కూడా నేర్పించాలని అంటా ఇక్కడ పిల్లల్ని కూర్చున్నప్పుడు అంట పండుకు మరి నడుచున్నప్పుడు పండుకున్నప్పుడు ఇవన్నీ నేర్పించాలి మనం కుటుంబ ప్రార్థన కూడా చేస్తా ఉంటాం అందరము చేస్తూనే ఉంటాం కాబట్టి ఇక్కడ అంటా ఉండి పిల్లలకి నేర్పించాలని ఇక్కడ అంటా మనం నేర్చుకుంది కాక పిల్లలకు కూడా నేర్పించాలని ఈ రోజు తల్లిదండ్రులకు చెప్తున్నాడు పెద్ద తల్లిదండ్రులకు చెప్తున్నాడు పిల్లలకు కూడా దేవుడు చెప్తా ఉన్నాడు కాబట్టి ఆకు పూర్ణ హృదయంతో మనం ఎప్పుడైతే దేవుని వెతుకుతే సంపూర్ణ హృదంతో దేవుని ఎప్పుడైతే మనం వెతుకుతేనే అంట ఆ వెతికినప్పుడు మనం ఏది మనం మనకి ఏం అవసరం ఉందో దేవుడికి తెలిసిపోతే మనం అడగముందుగా దేవుడు మనకు సహాయము చేస్తాడు కాబట్టి ఇక్కడ అదే అంటా ఉన్నాడు సహాయము చేస్తాడు కాబట్టి మనం ఏం చేయాలి దేవుడు మన పిల్లలకు కూడా నేర్పించాలంట ఇది పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచే మనము పిల్లలకి నేర్పించాలి చిన్నప్పటి నుంచే నేను మొన్న ఒకటి ఏమంటారు బిబిఎస్ చేసిన ఒక చి అంతే అన్ని ఆ పిల్లలు ఒక చిన్న పిల్లలు ఐదు సంవత్సరాలు ఆ అమ్మాయికి నేను బాక్యం బిడ్డ చెప్తే దాన్ని ఏం చేసిందంటే ఒక గా చేసి చెప్తా అమ్మాయి వాళ్ళకి అన్నిలైనా వాళ్ళు మంచిగా నేర్చుకురు కానీ ఈరోజు దేవుడు పిల్లలకి మనము నేర్పించక పోతా చాలా మంది తల్లిదండ్రులు నిర్పీలేక పోతున్నారు వాళ్ళ పిల్లలే భయంకరంగా తయారవుతా ఎందుకంటే చిన్నప్పుడే వాళ్ళని జాగ్రత్తగా పెంచాలి కాబట్టి ఇక్కడ అదే అంటా ఉన్నాడు దేవుడు మనకి చెప్తున్నాడు మనకున్న పిల్లలకు కూడా దేవుడు చెప్తా ఉన్నాడు చాలా మందికి దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు కాబట్టి ఇంకేమంటున్నాడు పండుకున్నప్పుడు కూర్చున్నప్పుడు లేచినప్పుడు వాటిని కూర్చి మాట్లాడవలను సూచనగా వాటిని నీ చేతికి కట్టుకున్న అవి నీ కనుల నడుమ భాసికం వలె ఉండవలను నీ ఇంటి ద్వార మీదను నీ గౌన్ల మీదను వాటిని రాయవలను అని ఇక ఇక్కడ దేవుడు మనతోని మాట్లాడుతా ఉన్నాడు కాబట్టి ప్రతి దానికి మనకు వాక్యం చాలా అవసరం వాక్యం చాలా అవసరం మనం ఎన్నో పాటలు పాడతాము ఎంతో ఆరాధన చేస్తాం వాక్యం కాడికి రాగానే మనం ఏం చాలా మంది కొందరు ఏం చేశారు పక్కకు తొలిగిపోతా ఉంటారు వాక్యం వినడం మనము నేర్చుకోవాలి అది ఎంతసేపైనా పర్వాలేదు మన వాక్యం చాలా వినాలి వాక్యం వింటే ఏంటంటే మనకి అదే మనని నడిపిస్తా ఉంటది అదే మనకి ధైర్యము కలిగిస్తా ఉంటది అదే మనకి శ్రమలలో బాధలలో కష్టాలలో ప్రతి దాంట్లో దేవుడు ఆ మనకి తోడై ఉంటది కాబట్టి దేవుడు తోడై ఉంటాడు ఆ వాక్యమే దేవుడు కాబట్టి ఆ దేవుడే తోడై ఉంటాడు ఎందుకంటే వాక్యం మనము ఎవరి చెప్పినా ఎలాంటి ఎంత చెప్పినా ఎట్లా చెప్పినా మనము వినడానికి ప్రయత్నం చేసుకో చేయాలి వినాలి ప్రకారంగా జీవించాలి దాని ప్రకారంగా నడుచుకోవాలి అదే ఛరలకు మనము ప్రకటించాలి నీకు ఎవ్వరు దొరికినా మనం వాళ్ళకి దేవుడు కోసం చెప్పడం మనము నేర్చుకోవాలి కాబట్టి ఇక్కడ అదే అంటా అదే కీర్తన నూట పంతొమ్మిది ఇలా కొంచెం సౌండ్ వస్తుంది ఏమో అనుకోకుండా పూర్ణ రుద్ది అదే కీర్తనలు నూట పంతొమ్మిది మూడో వాచనంలో వారు ఆయన మార్గంలో నడుచుకొనొచ్చు ఏ పాపము ఏ పాపమును చేయారంట ఏం వాళ్ళు ఏహో ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకున్న వారు ధన్యులు కాబట్టి ఆయన శాస్త్రం గైకునొచ్చు పూర్ణ హృదయంతో ఆయన ఎదుకు ఎదుకువారు ధన్యులు కాబట్టి వారు ఆయన మార్గంలో నడుచుకునొచ్చు ఏ పాపము చేయరంట ఎందుకు ఇవన్నీ అనుసరించి నడుచుకుంటున్నావు కాబట్టి ఏం పాపము చేయలేరు దేవుడు బిడలు పాపం చేయలేరు ఎందుకంటే దేవుడు ఆత్మ శక్తి మనం పొందుకున్నాం అనుకో పాపం అంటేనే కాబట్టి పాపము చేయలేరు ఎందుకంటే వారు ఎట్లుండ ఆయన మార్గంలో నడుచుకుంటుర కాబట్టి వాళ్ళు ఏ పాపము చేయలేరు ఆ యొక్క మార్గంలో నడుచుకుంటారు కాబట్టి ఆ పాపము చేయలేక పోతారు కాబట్టి దీని ప్రకారం మనము నడవాలి నడిస్తే వాక్యం నీ ఉంటేనే పాపము చేయలేం వాక్యం నీ ఉంటే పాపము చేయము యోహాన్ పత్రిక మొదటి వ్యోహాను పత్రిక మొదటి వ్యవహాన్ పత్రిక మూడో అధ్యాయం ఒకటో వచ్చినంలో ఏమంటుండే మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించనో చూడుడి ఏమంటుంది మనం దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ప్రేమను అనుగ్రహించనో చూడుడి మనము దేవుని పిల్లలమే ఈ హేతువు చేత లోకము మనలను ఎరగదు ఎలా అది ఆయనను కూడా ఎరగలేదు దేవున్నే గుర్తుపట్టలే మనల్ని గుర్తుపడతా ఈ లోకం గుర్తుపట్టలేదు కాబట్టి అదే అంటా మనం నిన్న కూడా వాక్యం మనము విన్నాం మన తో మన సహోదరుల్ని పురుగు వారిని మన రక్త సంబంధాలం కోసం నిన్నంత మనం వాక్యం విన్నాం అందరినీ మనము ప్రేమించాలి వాళ్ళ ధర కూడా ఏదైనా మనం పోయి మాట్లాడము సాధ్యమైన కాడికి చేయాలి అట్లా చేస్తే దేవుడు మనల్ని అది చూస్తాడు ఎందుకంటే దేవుడు పరిశుద్ధాత్మ మనం పొందుకున్నాం దేవుడు ఆత్మ పొందుకొని మనం ముందుకు నడిస్తే దేవుడు యొక్క ప్రేమ మన లోపల ఉంటది ఎట్లుంటుంది అంటే మనం దేవుడు వాక్యం మనం వింటాము కాబట్టి ఒక వాక్యమే దేవుడు కాబట్టి ఆ వాక్యమే మన హృదయం ఉంటుంది కాబట్టి మనం మనం మన లోపల ఏమంటానంటే దేవుడు యొక్క ప్రేమ ఉంటది కాబట్టి ఇక్కడ అదే అంటా ఉన్నాడు ఇంకేమంటుండు ఎరగదు కనుక ఇంకేమండు ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము ఏమంటుండు ఇప్పుడు ఏమంటు ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము మనం ఇక ఏమవుమో అది ఇక ప్రత్యక్ష ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతును చూతుము గనుక ఆయనను పోలి ఉందామని ఎరుగుదుము ఆయన పోలి ఉందమని ఎరుగుదుమని అంటుడు పోలి ఉంటాం పోలి ఉండాలంటే వాక్యమే మనకి చాలా అవసరం వాక్యమే మనకి కావాలి కాబట్టి వాక్యం మనం వినాలి రోజు వాక్యం మనము నేర్చుకోవాలి అందుకే నా ఎడ్డకు కూర్చొని నేర్చుకోండి అంటున్నాడు ఒక వాక్యం చెప్పాలంటే ఏదో మనం చెప్పాలంటే ఏదో అప్పట్లో వెంటనే చెప్పడము కాదు ఆ వాక్యం మనము వెంటనే చెప్పడానికి మనకి సాధ్యము కాదు ఆయన దగ్గర కూర్చోవాలి ప్రార్థన చేయాలి ఆత్మ పొందుకోవాలి దేవుడిని అడగాలి అని ఇక్కడ అంటా ఉన్నాడు కాబట్టి ఇట్లా ఇట్లా ఉండాలని దేవుడు ఇక్కడ అంటా ఉన్నాడు మళ్ళీ అదే మొదటి యహ్వాను పత్రిక ఐదు పద్దెనిమిది ఏమంటున్నంటే ఐదు పద్దెనిమిది అంటున్నాడు దేవుని మూలంగా పుట్టిన వాడెప్పుడును పాపము చేయడని ఎరుగుదుము ఏమంటు దేవుని మూలంగా పుట్టిన పుట్టి ఉన్న పాపము చేయడని ఎరుగుదుము దేవిని మూలముగా పుట్టిన వాడును తాను భద్రం చేసుకుని కనుక దుష్టుడు వాణ్ణి ముట్టాడంట ఎట్లా భద్రం చేసుకుంటాం మనం వాక్యం మన లోపల ఉంటుంది కాబట్టి వాక్యం మనం భద్రపరచబడతాం వాక్యం మనం లోపల ఉంటాయి కాబట్టి వాక్యం ఉండదు ఉన్నది కాబట్టి మనము భద్రపరచబడిన వరం కాబట్టి దుష్టుడు కూడా మనల్ని ముట్టలేడు ఆ దుష్టుడు కూడా మనని ముట్టలేకపోతాడు కాబట్టి మనము పాపము చేయలేము ఎందుకంటే ఒక వాక్యం మన లోపల ఉంటది కాబట్టి ఒక వాక్యం ఉన్నది కాబట్టి మనం పాపము చేయలేం అస్సలు చేయలేం కాబట్టి ఇక్కడ అదే అంటున్నాడు ఇంకేమంటున్నాడంటే నీ ఆజ్ఞలు జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు అదే కీర్తన నూట పంతొమ్మిది వచనంలో నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు జాగ్రత్తగా గై ఇన్ని వాక్యాలు మనం వింటున్నాము మనం అందరం పరిశీలించుకుందాం ఈరోజు ఇన్ని వాక్యాలు వింటున్నాము మనం సరంగా నడిచి వాక్యానుసరంగా జీవించి దాన్ని ప్రకటిస్తున్నామా ఈ రోజు మనం మనము పరిశీలించుకోవాలి ఈరోజు మనము మనమే పరిశీలించుకొని ముందుకు వెళ్ళాలి మనం మిత్రున్నాము అనే మన జీవితాలని మనము మన హృదయాలను మనము పరిశీలించుకోవాలని ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతూ ఉండు జాగ్రత్తగా గైకున్న అంటే వాక్యం అంటే దేవుడు అంటే ఇట్లా ఎస్ప్రబ అంటేనే పరిశుద్ధుడు అయినే ఆయన ఎవరు పరిశుద్ధుడు ఆ పరిశుద్ధుడిని పోలి మనం ఉన్నాం కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా జీవించాలి పరిశుద్ధంగా జీవిస్తేనే ఆయన మనని ప్రతి దాంట్లో నుంచి మనల్ని తప్పిస్తడు మనం నమ్ముకున్న మేస్ అంటే చాలదు కానీ ఆయన మాట ప్రకారం మనము నడుచుకోవాలి అది దాని ఆయన పరిశుద్ధంగా ఉండు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండడము నేర్చుకో దిన మనం పరిశుద్ధంగా ఉండాలి చూడు మరి దినదినం మనం పరిశుద్ధంగా ఉండాలంటే మనం ఎన్నిసాల మనం దేవుడి ధర రోజు ప్రార్థన చేస్తేనే ఉండాలి ప్రతి సమయం దొరికినా కూడాది మనం ప్రార్థన చేయాలి దేవుణ్ణి స్థుతించాల దేవుణ్ణి గణపరచాలి దేవుణ్ణి మహిమ పరచాలి కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు ఇంకేమంటుండు నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు ఆహాని కట్టడలను గైకున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంతో మేలు అంటుడు ఏమంటుండు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంతో మేలు అంటుండు మనకు ప్రవర్తన చాలా జాగ్రత్తగా మనము నడవాలి చాలా చాలా జాగ్రత్తగా మనం నడిస్తే మన నడకనే కానీ మన చూపులే కానీ ప్రతిదీ మనం జాగ్రత్త నడిస్తే మనకి ఎంతో మేలు కలుగుతుందంట ఆ మేలు ఎవరిస్తారు దేవుడే ఆ మేలు ఏంది మనకు మేలు ఇచ్చిండు ఏమి ఇచ్చిండు మేలు అంటే ఒకరు రక్షించుకుండు కాబట్టి మనకు ఒక మేలే దేవుడు మనం రక్షించుకుండు కాబట్టి అదొక మేలే అదే పెద్ద మేలు మనకి దానికంటే మించింది లోకంలో ఏది లేదు దేవుడు మనకు మేలు చేసిండు దేవుడిని మనం తెలుసుకున్నాము దేవుడు మనను ఎగురు తిరిగిండు కాబట్టి ఆయన అనుగ్రహం ఉంది కాబట్టి మనం మనల్ని ఆకర్షించిండు కాబట్టి మనం ఆయనని తెలుసుకున్నాం కాబట్టి మన యొక్క ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడ ఏం మాట్లాడాలో మనము జాగ్రత్తగా మాట్లాడాలి మాట్లాడితే జాగ్రత్తగా మాట్లాడి ముందుకి మనము వెళ్ళాలి కాబట్టి ప్రతి దగ్గర మనం జాగ్రత్తగా ఉండాలి మనం ఎవ్వరి కోసం మనం ఏం మాట్లాడడానికి వీలు లేదు మనకు అర్హతనే లేదు అసలు ఎవరి కోసం వేరే వాళ్ళ కోసం మనం మాట్లాడడానికి మనకు అర్హతనే లేదు మనం ఎట్లా ఉన్నామో అన్నమాది చూడాలి మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకేమంట నీ ఆజ్ఞలన్నిటి నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదు ఏమంటుంది ఇంకా నీ ఆజ్ఞలన్నిటి నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానమే కలగదు అంటుంది ఎందుకు అటు నడిస్తే మనకి ఏమి అవమానం కూడా కలగదు అవమానం కూడా మనకి కలగదాన్ని ఇక్కడ తావేదు మనతోని చెప్తా ఉన్న కీర్తనం మనతో మాట్లాడుతుంది తావి కీర్తనం మనతో మాట్లాడుతుంది ఇంకేమంటుండండి ఇరవై రెండో అధ్యాయము యోబు ఇరవై రెండు అధ్యాయము వచనంలో ఏమంటుండే ఇరవై రెండు ఆరో వచనంలో యోబు ఇరవై రెండు వచనంలో ఇక్కడ ఎలిఫాస్ మాట్లాడుతున్నాడు యోబు స్నేహితుడు అప్పుడు సర్వర అందు నీవు ఆనందించదవు ఏమంటుడు అప్పుడు సర్వశక్తిని అందు నీవు ఆనందించదవు దేవిని తట్టు నీ ముఖము ఎత్తేదవు ఎప్పుడు దేవుడు ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకుంటే అప్పుడు దేవుడి వైపు నువ్వు కాబట్టి నీకేం కలుగుతుందంట ఆనందిస్తేవాణ్ణి అంటా ఉండు దేవుని నీ ముఖము ఎత్తెదవు నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించి నీ మృక్కు బళ్ళు నీవు చెల్లించదవు మృక్కు బళ్ళు ఏంది మనం దేవుడి గారు ప్రార్థన చేస్తాం పాటలు పాడుతుంటాము వాక్యం కూడా ధ్యానిస్తాం కాబట్టి అవి ఒక మొక్కు బళ్ళు నుంచి రావాలి మన హృదయం నుంచే అవి రావాలి కాబట్టి ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ అంటుండు ప్రార్థన వింటాడంట మనము ఆనందిస్తామంట వాక్యం ధ్యానిస్తే మనకి ఇక్కడ సంతోషం వస్తుంది ఇక్కడ సంతోషం వస్తుంది ఇక్కడ లేని ఆనందం మనకి వస్తుంది మనకి ఏదో ఏదో వస్తూ ఉన్నప్పుడు మనకు ఆనందం రాదు కానీ దేవుడు ఒక వాక్యం చదివితే మనకు చాలా ఆనందము వస్తుంది దేవుడు మనతో మాట్లాడితే ఇంకా ఆనందం మనకి కలుగుతుంది ఇక్కడ అంటా ఉన్నాడు అదే మొదటి వ్యవహాను పత్రిక రెండు ఇరవై ఎనిమిదిలో దేవుడు మొదటి వ్యవహాను పత్రిక రెండు రెండు ఇరవై ఎనిమిది దేవుడు రెండు ఇరవై ఎనిమిది ఏమంటాడు కాబట్టి ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడ ఎందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన ఎందు నిలిచి ఉండుడి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షం ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండు ధైర్యం కలిగి ఉండాలంటే ఎట్లా కలిగి ఉంటాం మనం దేవుడు వాక్యం ఉంటేనే కదా మనకు ధైర్యం ఉంటుంది దేవుడు వాక్యం కలిగి ఉంటేనే కదా మనం చెడియము దేవుడు యొక్క వాక్యం కలిగి ఉంటేనే మనం భయపడము దేవుడు యొక్క వాక్యం మనం కలిగి ఉంటేనే దిగులు కాబట్టి ఇక్కడ అదే ధైర్యం కలిగి ఉంటామంట ఎప్పుడు ఆయన ప్రత్యక్షం అయిన మాకు ఆయన ఎదుట ధైర్యం కలిగి నిలబడాలంటే ఆయన భూమికి దిగినప్పుడు ఆయన ఎదుట మనం నిలబడాలంటే ఏమి మనకి వాక్యము ఉండాలంట మన హృదయంలో వాక్యం ఉంటే మనము భయపడలేమట భయపడమంట ధైర్యం కలిగి ఉంటామంట చెడియమంట కాబట్టి దేవుడి దగ్గర మనం జయం ఉండాలంటే మన లోపల వాక్యము చాలా అవసరం వాక్యం చాలా అవసరం కాబట్టి ఆ వాక్యం మనము రోజు చదవాలి మనకు సమయము లేదు నేను నేను లేవ్యాకాండం చదివితే లేవ్యకాండంలో నాజీరి కోసం ఉంది అలా ఎన్నో అధ్యాయం అధ్యాయంలో ఏడో అధ్యాయంలో నాజీరి కోసం ఉంది మనం నిన్న మనం అంత నాజీరి కోసం ధ్యానిస్తున్నాగా అక్కడ లేవ్యా కూడా ఉంది చూడు దేవుడు అక్కడ మనతో మాట్లాడుతున్నాడు ఇక్కడ మనం ఇక్కడ ఇక్కడ వింటున్నాము స్కైప్లా వింటున్నాం వాక్యం అది అక్కడ దేవుడు అక్కడ కూడా నాజీర్ కోసమే రాస్తా ఉన్నాడు నాజీర్ అంటే మనము దేవుడికి మనము సమర్పించుకోవడము అని మనం వింటా ఉన్నాం వాక్యం మనం దేవుడికి సజీవ యాగంగా సమర్పించుకోవాలి మనం అనుకుంటాం మనం వల్ల కాదు అనుకుంటాం కానీ అది అవుతుంది మనం చేయాలనుకుంటుంది అవుతుంది మనం ఉండాలనుకుంటుంది అది ఉండగలుగుతాం మనము చేయగలుగుతాం మనకు తెలుసు మంచి తెలుసు చెడు తెలుసు మనకు దేవుడు మంచి జ్ఞానం ఇచ్చిండు దేవుడు జ్ఞానము ఇచ్చింది కాబట్టి మనం జ్ఞానం మన జ్ఞానం ప్రకారం మనం ఎట్లా నడవాలో మనకి అన్ని దేవుడు ఇస్తున్నాడు కాబట్టి మనము నడుచుకోవడము నేర్చుకోవాలి కాబట్టి అదే అంటున్నాడు వాక్యం నీ ఉంటే ధైర్యం కలిగి ఉంటామంట ఆ యొక్క ఏసు వచ్చినప్పుడు మనం ధైర్యం కలిగి ఉండాలంటే వాక్యం మనకి చాలా అవసరం వాక్యం ధ్యానించాలి సమయము మనకి లేదు అన్న చెప్తూనే ఉంటున్నాడు మనకి సమయం లేదని అన్న చెప్తున్నాడు వాక్యం కూడా మనతో మాట్లాడుతూ ఉంది మన తను దేవుడు మనతో మాట్లాడుతూనే మనం సమయం వేస్ట్ చేయకుండా దాని ముమ్మారు వేసిండు మనము కనీసం మనం టైం దొరికినప్పుడల్లా మధ్యాహ్నం ఒక గంట మధ్యాహ్నం ఒక గంట రాత్రి ఒక గంట చేయాలనుకుంటే మనకు టైం ఉంది మనము చేయగలగాలి కాబట్టి ఇక్కడ అదే అంటా వాక్యం ధ్యానించాలి దేవుని ఆరాధన చేయాలి దేవుని స్థుతించాలి దేవుని ధ్వనపరచాలని ఇక్కడ దేవుడు మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి మనం మాట్లాడుతుండే కాబట్టి ఆయన మాట మనము జాగ్రత్త వినడము నేర్చుకోవాలి నేర్చుకుని సమయం మనము వేస్ట్ ముచ్చట్లు పెట్టకోకుండా దేవుడు దేవుడినే ధ్యానించడము ఆ దానిలో ముందుకు నడవాలి ఇంకేమంటుండు అదే నూట కీర్తన యాభై వచనం యాభైవ వచనంలో ఏమంటుండంటే నూట పంతొమ్మిది యాభైవ వచనం యాభై వచనం ఏమంటుండే నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది ఆయన వాక్యం అంట ఏం చేసిందంట బ్రతికించి ఉన్నది మనం బ్రతుకుతున్నామంటే మనకు ఆరోగ్యం ఇస్తుందంటే దేవుడు యొక్క వాక్యమే దేవుడే మనని బ్రతికిస్తున్నాడు దేవుడే మనని మనకి ఆరోగ్యము ఇస్తుడు నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది కదా మనం ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా ఏమున్నా ఏది దేవుడు ఏం చేస్తుండట మనకి నెమ్మది కలిగిస్తుండంట నెమ్మది కలిగిస్తుంది మన బాధలో మనకి అది నెమ్మది కలిగిస్తుందంట ఎవరికి చెప్పినా మన మాటలు వింటరు కానీ అప్పుడు మటుకే వాళ్ళు వింటరు కానీ దేవుడు మాత్రం ఎప్పుడైతే ప్రార్థన చేసి దేవుడికి అప్ప చెప్తావో అప్పుడు మన ప్రాణంలోకి ఏమొస్తుంట విశ్రాంతి కలుగుతుందంట మన ఒక ప్రాణంలోకి విశ్రాంతి కలుగుతుంది ఎప్పుడైతే అయినా ఎందుకు మనం ప్రార్థన చేస్తామో అప్పుడు విశ్రాంతి కలిగి ఒక బాధని మనము మర్చిపోతామో మనం బాధని మర్చిపోతాము కాబట్టి ఒక వాక్యమే మనని బ్రతికిస్తుందని ఇక్కడ దేవుడు మనతోని మాట్లాడుతూ ఉండు కాబట్టి ఆ వాక్యమని చాలా జాగ్రత్తగా మనం ధ్యానించాలే మన హృదయం అనే పలకల మీద రాసుకోవాలి వాటిని రాసుకొని ధ్యానించి దాన్ని మనము మనం నిమరు వేసుకొని దాని ప్రకారం మనము నడుచుకోవడము నేర్చుకోవాలి ఇక్కడ దేవుడు అదే అంటా రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక పదిహేనో అధ్యాయం పదిహేను నాలుగు ఎలా అనగా ఓర్పు వలనను లేకనము వలనని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వ రాయబడిన అన్నీయు మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి ఎట్లున్నదంటే మనకి ఆదరణ కలుగుతుందంట ఎట్లా ఎలా అనగా వలనను లేఖనము లేఖనముల వలనను ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకాయి నిర మనకి కలుగుతుందంట ఓర్పు చాలా అవసరం మనకి పూర్వ మందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నాయని ఇక్కడ అని దేవుడు మనతోని అపోసరుడైన పావులు రోమపు పత్రికకి పత్రికలో రాస్తా ఉన్నాడు మనతోని ఈరోజు దేవుడు మనతోని మాట్లాడుతూ ఉన్నాడు మనకి ఎట్లున్నాడంటే ఓర్పు చాలా అవసరం నిరీక్షణ కూడా మనకి చాలా అవసరం ఇది దేవుడు మన జీవితంలో చేస్తాడు ఇది మనం చేస్తాడు అని మన నిరీక్షణ కలిగి ఉండాలి ఎంతమంది ఎన్నో అంటారు అవి మనం పట్టించుకోదు ముందుకు మనము వెళ్ళాలే దేవుని వైపు మనము చూడాలని ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి మనము భయపడడానికి వీలు లేదు దిగులు పడడానికి వీలు లేదు ధైర్యం కలిగి ఉంటావు ఎన్ని ఎన్ని బాధలు ఎన్ని కష్టంలు ఈ లోకంలో మనం వింత వింత అన్ని ఇంట ఉన్నాం మనం భయపడడానికి వీలు లేదు దిగులు వీలు లేదు కాబట్టి ఇక్కడ దేవుడు మనతోని మాట్లాడుతుంది కాబట్టి ఆయన ఒక మాట ప్రకారం మనము నడుచుకోవాలి ఇంకేమంటుండే నూట ఐదో నూట ఐదులో అలానే నూట పంతొమ్మిది నూట ఐదో వచనంలో దేవుడు నూట నీ వాక్యం నా పాదంలో దీపము నా త్రోవకు వెలుగునై ఉన్నది ఆయన ఒక వాక్యం అంట మన పాదములకు దీపమై ఉందంట మన త్రొవ్వకు ఏమై ఉందంట వెలుగై ఉన్నదంట కాబట్టి ఒక వాక్యం మనమంట మొత్తం మన సర్వాంగ కవచం లాగా మనం దాన్ని వాక్యం మనం చాలా అవసరం వాక్యం నీ లోపల ఉంటే దుష్టుడు కూడా మనని ముట్టలేడు దుష్టుడు కూడా మననేమి చేయలేడు కాబట్టి మనము వాక్యాంచరం ముందుకి నడవాలని ఇక్కడ అంటా నీ వాక్యం నా పాదంలో దీపము నా త్రువ్వకు వెలుగునై ఉన్నది కాబట్టి మన త్రువ్వకు వెలుగులాగా ఉండదంట కాబట్టి దేవుడు మనతోని మాట్లాడతా సామెతలు ఆరు ఇరవై ఆజ్ఞ దీపముగాను ఉపదేశం వెలుగుగాను ఉండును శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు అని ఇక్కడ అంటా ఉన్నాడు దేవుడు మనని శిక్షిస్తాడు దేవుడు మనని గద్దిస్తాడు ఎందుకంటే మనల్ని ప్రేమిస్తుండు కాబట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తుండు కాబట్టి దేవుడు మనల్ని శిక్షిస్తాడు కొన్నిసార్లు గద్దీస్తాడు ఎందుకంటే ఆయన మనం ప్రేమిస్తుండు కాబట్టి ఆయన చెప్పాలి మన తండ్రి కాబట్టి మనల్ని శిక్షిస్తాడు గద్దీస్తాడు ఎందుకంటే ఆయనే ప్రేమిస్తుండు మనం కరెక్ట్ గా ఉండాలి కాబట్టి దేవుడు మనకి చేస్తుండు కాబట్టి ఎందుకు చేస్తుండండి ఆయనే జీవ మార్గములు అని గద్దింపులు అంట జీవ మార్గం అంట ఒక జీవ మార్గంలోనికి దేవుడు మనని నడిపిస్తా ఉన్నాడు ఆయననే సత్యము మార్గము జీవము కాబట్టి ఆ యొక్క నడిపిస్తుండు కాబట్టి ఆజ్ఞ దీపముగాను ఉపదేశం వెలుగుగాను ఉండు ఇక్కడ అంటా ఆయన ఆజ్ఞ అంట దీపంగా ఉంటుందంట ఆజ్ఞ ఒక వాక్యము ఎట్లుంట దీపంగా ఉంటది మనం వెలిగింపబడాలి మన లోపల ఏముండాలంట వాక్యము చాలా అవసరం వాక్యం చాలా అవసరం కాబట్టి వాక్యసరంగా మనం నడవాలే జీవించాలి దాని ప్రకారం నడుచుకోవాలి ప్రకటించడం మనము నేర్చుకోవాలని ఇక్కడ దేవుడు అంటుండు కాబట్టి మనం ప్రతి దాంట్లో మనము ప్రతి నడకలో మన ప్రవర్తన మనము జాగ్రత్త కలిగి ఉండాలి ప్రతి దాంట్లో మనం జాగ్రత్త కలిగి ఉంటే మనం ధైర్యం కలిగి ఉంటాం ధైర్యం కలిగి ముందుకు నడుస్తూ ఉంటాం కాబట్టి ప్రతి దాంట్లో దేవుడు విజయాన్ని ఇస్తాడు దేవుడు సహాయము చేస్తాడు మనకి ఏం అవసరం ఉందో దేవుడికి తెలుసు మనం అడగక ముందుకి ఆయనకి తెలుసు కాబట్టి ఆయనే సహాయము చేశాడు మత్యాయసు మార్కుసు సు వార్త పన్నెండో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనం అందుకు ఏసు ప్రధానమైనది ఏదనగా ఓ ఇస్రాయిలు వినుము అంటుండు ఏమో ప్రధానమైన అందుకు ఏసు ప్రధానమైనది ఏదనగా ఓ ఇస్రాయిలు వినుము అంటుండు ప్రధానమైన ముఖ్యమైనది ఏంటని దేవుడి కూడా మనతోని ఓ ఇజ్రాయలు వినుము దేవుడు ఈరోజు మన ఈ దేవుడు మంతను మాట్లాడుతున్నాడు ఇజ్రాయిలు వినుము మనమే ఇజ్రాయిలము కాబట్టి దేవుడు మనతోని ఆత్మీ ఇజ్రాయిలం కాబట్టి దేవుడు మనతోని మాట్లాడుతుడు ఇజ్రాయలు వినుము మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు మన దేవుడైన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోను పూర్ణ వివేకంతో నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదే ప్రధానమైన ఆజ్ఞ మొదట మనం ఎవరిని ప్రేమించాలే దేవుని ప్రేమించాలే పూర్ణ హృదయంతోను పూర్ణాత్మతోను పూర్ణ వివేకంతోను పూర్ణ బలముతోనూ దేవుని మనము ప్రేమింపవాలననే ప్రధానమైన ఆజ్ఞ రెండవది నిన్ను నీవు నిన్ను వలె నీ పొరుగువాన్ని రెండవ ఆజ్ఞ మనము పొరుగువాన్ని ప్రేమించినమా సహోదరిని ప్రేమిస్తున్నామా అదొక ప్రేమ చాలా అవసరం ప్రేమ చాలా అవసరం పురుగు వారిని ప్రేమించాలంట సహోదర్ని ప్రేమించాలంట ఫస్ట్ ముఖ్యంగా మొదట దేవుని మనం ప్రేమించినాక ఎదుటి వారిని కూడా మనము ప్రేమించాలని దేవుడు ఈ రోజు మనతోని మాట్లాడుతూ ఉన్నాడు ప్రేమించడం దేవుని ప్రేమ చాలా దేవుని ప్రేమిస్తుంట అప్పుడు దేవుడు మనని ప్రతి దాంట్లో నుంచి దేవుడు నన్ను గనపరిచే వారిని గణపరుస్తా తప్పిస్తానని దేవుడు అంటా ఉన్నాడు కాబట్టి దేవుని మనం ప్రేమించాలి నాకు మొన్న ఒక పెద్ద శోధన వచ్చింది అది తర్వాత తర్వాత చెప్తా సాక్ష్యము కానీ ఆ శోధన నుంచి దేవుడు నన్ను తప్పించిండు తప్పించినా నాకు ఆ శోధన నేను అట్లా నేను భయపడాలి దిగులు పడాలి దేవుడు అక్కడి నుంచి నన్ను కాపాడిండు కాపా దేవుడికి ఆ అక్కడి నుంచి దేవుడు నన్ను కాపాడిండు అది అక్కడ దేవుడు నాకు రాగానే దేవుడు ఈ నిందకు నీకు నిందకు నిందకి మహానందం కలుగా చేస్తానని అన్నాడు మళ్ళీ ఇంకేమంటుండు దేవుడు ప్రేమిస్తే నేను తప్పిస్తాననే వాక్యం రెండుతో నన్ను మాట్లాడి నాకు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్న దేవుడు అనుకున్నా కానీ దేవుడు ఆ రోజు నాకు దేవుడు కార్యము చేసిండు విజయాన్ని ఇచ్చిండు కానీ దేవుడు చాలా గొప్ప కార్యం చేసిండు రోజు పెద్ద శోధన కానీ దేవుడు కాపాడి అన్న ఇచ్చిండు ఎందుకంటే నేను పొద్దున్నేసి నేను ప్రార్థన చేసి వెళ్ళిపోతా డ్యూటీకి వెళ్ళిపోతా కానీ దేవుడు అక్కడ నాకు పెద్ద శోధన వచ్చింది పని డ్యూటీ పెద్ద శోధన వచ్చింది దాని నుంచి దేవుడు బుడదలా చేసిండు కాబట్టి అది మేము మాది అసలు కాదే కాదు అది ఎట్లా అయిపోయిందో జరిగిపోయింది దేవుడు అక్కడ కార్యము చేసిండు కాబట్టి అక్కడ ఏమైందంటే పెద్ద శోద ఆ శోదం నుంచి దేవుడు కాపాడి విజయాన్ని ఇచ్చిండు కాబట్టి అందులో నుంచి దేవుడు కూడా నన్ను ఎందుకు కాపాడి అంటే ఒక మనం ఏం చేయకున్నా అదొక నింద సైతాన్ చేస్తుంది కానీ సైతాన్ ఏదో చేయాలనుకుంది కానీ అది ఏమి చాలే అలాంటిది వచ్చినా కూడా నేను నాకు వచ్చిందని నేను బాధపడలే పాపం వాళ్ళకు వచ్చింది పాపం వాళ్ళకు పిల్లలు ఉన్నారు పాపం వాళ్ళ విషయంలో నేను అట్లా దేవుడు అట్లా నేను వాళ్ళ గురించి ఆలోచించినా కానీ దేవుడు నాకు కార్యము చేసిండు అక్కడ వాక్యం ఏమంటుండంటే పొంది ఉన్నామని నమ్ముడి అని ఒక వాక్యం నిన్ను ప్రార్థన చేసినా ప్రార్థన ఇంకొక అమ్మాయి కూడా ఏం చేసిందంటే అక్క ప్రార్థన చేసినా మనం భయపడడానికి వీల్లేదు దిగులు పడడానికి వీల్లేదు మనం ప్రార్థన చేసి వెళ్ళిపోయి మాట్లాడదాము మాట్లాడే కాడని అనుకున్నాం అది సాక్షి నేను తర్వాత చెప్తా కాబట్టి దేవుడు ఇక్కడ అక్కడ నన్ను అక్కడ దేవుడు నన్ను కాపాడి ముందుకి నడిపించుడు పెద్ద శోధన నుంచి దేవుడు నన్ను కాపాడు ఎన్నో శోధనలు మన డ్యూటీలో కూడా శోధనలు వస్తుంటాయి ప్రతి దగ్గర మనకు శోధనలు మన కుటుంబంలో శోధనలు అన్నిట్లు కానీ అన్నిట్ల నుంచి దేవుడు తప్పిస్తా ఉంటాడు ఎందుకంటే దేవుడు మాటలు మనం దేవుడు మన పొద్దున్న లేచి మనం ప్రార్థన కంపల్సరీ మనము చేయాలి చేసి మనం బయటికి వెళ్తే దేవుడు మనని కాపాడుతూ ఉంటాడు ఆ దినమంతా మనల్ని కాచి కాపాడతాడు ప్రొద్దునని కాదు దేవుడు మేము ప్రార్థన చేస్తూనే ఉండాలి దేవుడు కార్యము చేశాడు కాబట్టి ఆయన ఏమంటుడు దేవుని ప్రేమిస్తే ఆయన తప్పిస్తాడంట మనని కాపాడుతూ ఉంటాడు తప్పిస్తాడు కాపాడతాడు అట్లనే పొరుగు వాణ్ణి సహోదరుని కూడా ప్రేమించాలి అక్కడ పొరుగు మీద మేము ద్వేషం పెట్టుకోలే అక్కడ మేము అక్కడ పొరుగు వానికి మీద ద్వేషం పెట్టుకోకుండా విషయం ఏంది అని వాళ్ళ విషయం నేను ఆలోచించిన అక్కడ దేవుడు నా విషయం కూడా ఉండేగానే నేను బాధపడలే కానీ వాళ్ళ విషయం ఆలోచిస్తే దేవుడు నాకు దేవుడు కార్యము చేసిండు కానీ మనం దేంట్లో భయపడడానికి వీలు లేదు దిగులు పడడానికి వీలు లేదు ఆ యొక్క ఏసుప్రభుని మనము ప్రేమించాలి ఘనపరచాలి ఆయన ధర్మశాస్త్రం అనుసారంగా మనము నడవాలని ఇక్కడ దేవుడు మనతోని మాట్లాడుతూ ఆయన మాటల ప్రకారం మనం నడవాలి జీవించాలి అని ఇక్కడ దేవుడు మనతోని మాట్లాడుతుండడు కాబట్టి నూట కీర్తన దేవుడు మనతోని ఈరోజు మనతోని మాట్లాడుతుండు కాబట్టి మనము దిగులు పడడానికి ఆయన యొక్క ధర్మశాస్త్రం మనము అనుసరించి నడుచుకోవాలి నడుచుకుంటే అప్పుడే మనము ధన్యులమంట అని దేవుడు ఇక్కడ మనతోని మాట్లాడుతు ధన్యులుగా ఉండాలంటే ఆయన ధర్మశాస్త్రం అనుసరించాలంట నిర్దోషంగా నడుచుకోవాలంట మన ఏ దోషము ఉండదు మన మీద ఏ నింద కూడా ఉండద్దు కాబట్టి నింద ఉండకుండా ఏ దోషం ఉండకుండా మనం ముందుకు వెళ్తేనంట దేవుడు మనల్ని కాపాడతాడు ఎట్లా కాపాడతాడంటే ఆయనకు ధర్మశాస్త్రం అనుసరించి మనం నడుచుకొని ముందుకు నడుస్తాడంట పూర్ణ హృదయంతో ఆయన వెతకాలంట ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞల అనుసరంగా మనం నడుచుకొని ముందుకు నడుస్తే ప్రతి దాంట్లో దేవుడు మనకు సహాయం చేశాడు ప్రతి దాంట్లో మనను కాపాడుతా ఉంటాడు మనం తప్పిస్తా ఉంటాడు మనకు దేవుడు తోడై ఉంటాడు చిన్న వాక్యం దేవుడు దీవించును గాకీన్ స్తోత్రం పరిశుద్ధరా మహిమల రజానికి వందనాలు ఏ స్రజానికి స్తోత్రం దేవా ఏసుక్రి స్ట్రజానికి వందనాల్ తండ్రి వాక్యంధారంగరు మాతను మాట్లాడను రజా ఏ సజానికి వందనాలు తండీ ఏ స్తోత్రం నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకోమన్నావు దేవా నిర్దోషంగా అంటున్నావు దేవా నిర్దోషంగా మా హృదయంలో ఇలాంటి కపటం ఉండడానికి వీల ఇలాంటి వేషధరణ మా ఉండడానికి వీలు లేకుండా దేవా మేము ముందుకు మేము నడవాలి నీ మాట ప్రకారం మేము నడుచుకోవాలా దేవా దాని ప్రకారంగా మేము జీవించాలి అది మా జీవితంలో మేము అవలంబించుకోవాలి ఇతరులకు మేము ప్రకటించాలి దేవా అలాంటి జీవితం మీరు మాకు దయచేసి మమ్మల్ని ముందు నడిపించి దేవా మీరు మాతో మాట్లాడిన దేవానికి వందనాలు చెల్లిస్తూ నేను ఆమానికి స్థుతి ఘనత మహిమ చెల్లిస్తూ ఏసు కృష్ణాములు అడుచున్నాం తండ్రి ఆమెన్ ప్రెజ్ రాజన్ ప్రైజ్ రాడ స్తో పరశుద్ర మహిమల రాజానికి వందనాలు తండ్రి ఏసు రాజానికి వందనాలు తండ్రి మరొక భయాన అసిస్టెంట్ నోటి ముట్టి తాకి స్వస్థపరచండి దేవా దేవా బిడకు మంచి ఆరోగ్యం దేవా కుటుంబాన్ని మీరు రక్షించుకోండి దేవా ఈశ్వజానికి స్థూదరం దేవా ప్రేమిలాం అసిస్టెంట్ గొంతు ముట్టండి ఆ గడ్డం ముట్టి తాకి స్వస్థపరచండి దేవా నీ గాయంలో స్వస్థత అబడని విడదలా దయచేసి దేవా నీ కృపలో బదలపరుచుకొని ఆ యొక్క కుటుంబాన్ని కూడా మీరు రక్షించుకోండి దేవా ఆ అబెగ్ నుట్టండి దేవా పిడుసు నరాలను నరాలను ముట్టండి ముట్టి తాకి స్వసత బుడదలా దయించండి ప్రతి శోధన కొట్టివేసి దేవానికి స్తోత్రం చేరుస్తూ దేవానికి వందనల్తండి మరి సుందరరావు బ్రదర్ కూడా ముట్టండి ఒక లివర్ ని ముట్టి తాకండి దేవ స్వస్థత బుడదలా దయించండి మీ గాయంలో స్వస్థత ఉంది బుడదలా దయించండి ప్రత్యేక అడ్డులు అటంకాలు తొలగించండి దేవా మీరే ఆత్మకార్యం జరిగించి ఆ కుటుంబాన్ని కూడా మీరు దేవా దేవ మరి ఇంకా బ్రదర్ పద్మరావు బ్రదర్ ముట్టండి అస్తమానం ముట్టి తాకి స్వస్థపరచండి దేవా నీ గాయంలో స్వస్థత ముట్టి తాకి స్వస్థపరచండి విడదల దయచండి ప్రతికో పాపాలు మీరు క్షమించి దేవా దేవ అప్పుడని కూడా మీరు రక్షించుకోండి దేవా ఏ స్రజానికి స్తోత్రం దేవా ఏ స్రజానికి వందనాలు తండ్రి మల్లేశ్వరి సిస్టర్ని కూడా ముట్టండి దేవా ఆమెకు ఆరోగ్యం మంచిగా ఉండాలి నీ దేవా అప్పుడని కూడా ముట్టండి దేవా మీరే స్వస్థత విడదలా దయచేసి దివా మీరే ముట్టి స్వస్థపరిచి విడదల దయచేసి కూడా రక్షించుకోండి ట్రైనికల్ సిస్టర్ ముట్టండి దేవా ఆ బిడ్డ కూడా మంచి ఆరోగ్యం దయించండి ఆ బ్రదర్ కూడా మంచి ఆరోగ్యం దయించండి నీ కృపలా దేవా ఏ స్రజానికి స్తోత్రం దేవా ఒక దేవి సిస్టర్ కూడా ముట్టండి దేవా ఆ కూడా ముట్టండి తాకండి స్వస్థత విడదలా దయచేసి దేవా మీరే తోడై ఉండండి దేవా దేవానికి స్తోత్రం దేవా ఏ స్రజానికి వందనాలు తండి మీరే ఆత్మకార్యం జరిగించండి దేవానికి స్తోత్రం దేవా ఏ స్రజానికి వందనాలు తండీ సరిత సిస్టర్ కూడా ముట్టండి దేవా బ్లెడ్ క్యాన్సర్ ముట్టి తాకి స్వస్థపరచండి విడదల విడదల దయచండి దేవా దేవానికి వందనాలు తండండి తల మొదలుకొని అరికాల వరకి ముట్టండి ఆ ముట్టి తాకి స్వస్థత దయచండి విడుదల దయచేసి ఆ కుటుంబాన్ని కూడా మీరు రక్షించుకోండి దేవా ఏశ్వజానికి స్తోద్రం దేవా అనసూయమ్మను కూడా ముట్టండి కాళ్ళు సర్జరీ ముట్టండి దేవానికి వందనాలు తండీ దేవానికి స్తోత్రం దేవా ప్రతి ఒక్క శోధనలు అంటే అటాంకాలు తొలగించే ముట్టి తాకి స్వస్థపరిచి విడదల దయచేసి దేవానికి వందనాలు చెల్లిసినాం దేవా దేవా మరి ప్రతి అంశాలకి విజయాన్ని మీరు మాకు దయచేసి దేవానికి వందనాలు చెల్స్తూ కుటుంబాలన్నీ రక్షించుకొని మీరు అక్కడ సిద్ధపరచుకొని నీ నామానికి స్థుతి ఘనత మహిమ చెల్లిస్తూ ఏసు క్రీస్తు తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన ప్రభు కృప కనికరము సమాధానము నడిపింపు ఆదరణ సహాయము సహకారము ఈ ఆరాధన ఉన్న మనందరికీ మన కుటుంబ సభ్యులకి ఎవరి గురించి అయితే ప్రార్థిస్తున్నామో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వారి కుటుంబ సభ్యులకు మనందరికీ సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించిన దాకా తెజ ల